కావాలనుకున్నా కూడా పరిమితంగా ఉంది దేశత కాలత దేశముగాని దేశములో సమయము రాని కాలములో ఇది చూడ కాలం టైము డ్యూరేషన్ ఎందుకు తెలీదు దేశముగాని దేశములో కాలముగాని కాలములో అది కాలం కానీ మాకు తెలిసిన కాలం కాదు నీది కళ తెలుస్తుంది దేశం ఒక ప్రదేశం మాకు తెలుసు కాదు ప్రదేశానికి ఆధారమైనటువంటి వాడివి నీవు దేశముగాని దేశములో సమయము రాని కాలములో రూపాలన్నీ ఒకటే దౌడు రూపాలన్నీ ఒకటే దౌడు తీస్తుంది ఎవరు కుక్క కదా పోతే పనిలే కుక్క పోతే యజమానిలా రూపాలన్నీ ఒకటే దౌడు దౌడు ఎప్పుడంటే దగ్గరకు వస్తే తౌడు దూరంగా పోతే దౌడు అర్థమైంది ఇప్పుడు తౌడంటే తెలిసా అదేమంటారు దాన్ని అదే అదే ఒక లేదు నూక వేరు హాఫ్ రైస్ నూక అది కాదు దానిపైన ఉండదు పొట్టు అది తౌడు తౌడు అదే తౌడు ఇప్పుడు తౌడు పెట్టామనుకోండి దగ్గరకు వస్తుంది కదా అవు దగ్గరకు వస్తే తౌడు అది కొడితే దౌడు అదే ఉద్దేశం రూపాలన్నీ ఒకటే దౌడు ఇప్పుడు దౌడు దియాలవి ఎక్కడి నుంచి తెలుసా రూపాలన్నీ ఒకటే దౌడు సత్యం జ్ఞానం మూడోది అనంతం అక్కడ గనక వచ్చిందో దేశముగాని దేశములో ఇప్పుడు ఇక్కడి నుంచి పరిగెత్తాలి అవి బయట పరిగెత్తడం కాదు దేశముగాని దేశములో సమయము రాని కాలములో ఒకటే దౌడు ఇంకా తర్వాత ఏంటి అందరికి ఎవరెవరైతే తోలేసారో ఆ విధంగా ఎవరి మనసులో నుంచి దౌడిదీశాయి ఇవన్నీ నీవే తోడు బ్రహ్మ విధ ఆపునతి పరం పరమ ఎన్నో ఎన్నో రూపాలు ఏ క్యాసిట్ ఇదే ఎన్నో నెంబర్ ఇది ధ్యానం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం ఇది ధ్యానం ఇప్పుడు అర్థమైంది ఏదో ఊరికే ఏదో పదాలతో చేసే గారెడి కాదు ఇది ఈ పాటలుంటాయి వీటి వెనక్కిందు అర్థమైందే కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి లక్షణ వాక్యాన్ని స్వామీజీ పాటగా రాయదర్చుకుంటే అతి పాట వచ్చింది ఎన్నో రూ పాలు అర్థమవుతుంది వివరిస్తే తెలుస్తుంది ఆచార్యోపదేశ పరంపరయా గీతం ప్రాప్తత్వం గీత భావం ఇప్పుడు అర్థమైంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఈజ్ ఓకేనా నెక్స్ట్ చూడండి ఇప్పుడు యో వేద పరమం నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అది కావాలి ఇప్పుడు అర్థం చూసేదా ఇంతవరకు వచ్చేసింది క్లియర్ కాబట్టి ఏ సత్యం జ్ఞానం అనంతం అనేటువంటి పదముల చేత ఏ బ్రహ్మం పరోక్షంగా లక్షణ శబిధానే కాబట్టి సత్యము జ్ఞానము అనంతమనేది బ్రహ్మశబ్దాన్ని నిర్దేశించాం కాబట్టి బ్రహ్మము ఈ మూడు పదాల చేత లక్షితమైంది తెలియబడింది నీకు లక్ష్యతే అనే లక్ష్యం సరేనా ఈ పదాలు పద్యతే అనేది పదం సో సిస్ కదా ఇది పరోక్ష జ్ఞానమా అపరోక్ష జ్ఞానమా పరోక్షం ఇండైరెక్ట్ ఇది ఇండైరెక్ట్ నేను అన్నా చూచారా బస్సులో టికెట్ ఇచ్చేవాడు ఎవడు పుచ్చుకునేవాడు పరోక్షం ఇక్కడ వరకు గానీ అక్కడ ఉపయోగపడదు తెలుసుకున్నాం పరోక్షం ఇండైరెక్ట్ మాలెడ్ దీనిని అపరోక్షంగా సిరీస్ అపరోక్షంగా పరోక్షం కాకుండా అంటే స్వామీజీ ప్రత్యక్షం అనొచ్చు కదా అని కదా ఎందుకంటే పరోక్షానికి ఆపోజిట్ ప్రత్యక్షమే కదా కానీ అపరోక్షం అనే పదం తెచ్చింది ఇప్పుడు సంప్రదాయం తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఊరికే పదాల గారెడయండి ఆ వేదాంతం చచ్చిపోతాం ఆ ఉపనిషత్తుల్లో పరోక్ష జ్ఞానం అంటాడు ఒక చోట ఇంకో చోట అపరోక్ష జ్ఞానం అంటాడు ప్రత్యక్షం ఏది ప్రత్యక్షం తెలుసా ప్రత్యక్షం పరోక్షం కానిది అపరోక్షం ప్రత్యక్షం అంటే ఏంటి తెలుసా చక్షురాది ఇంద్రియాలకి శ్రోత్రాది ఇంద్రియాలకి బుద్దికి మనకు అందేటువంటి సామాన్య విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రత్యక్ష ప్రమాణం ఇది ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకి అందేటువంటి జ్ఞానం ప్రత్యక్షం కాని బ్రహ్మది అట్లా అందేందుకు అవకాశం లేదు బ్రహ్మ విషయం కనుక ప్రత్యక్షం నా పరోక్షం ఇప్పుడు ఇదిగో ఈ పదాల చేత లక్షితమైంది ఇది కూడా డైరెక్ట్ గా తెలియదు అంటే దాంట్లో ఏదైతే వికారయుతంగా ఉందో దాన్ని తొలగించింది ఏదైతే జ్ఞానం కలిగినట్టుగా ఉందో దాన్ని తొలగించింది ఏదైతే దేశతా కాలతహ వస్తుత పరిచ్ఛిన్నంగా ఉందో ఆ పరిచ్ఛిన్న దోషాన్ని తొలగించింది జడత్వాన్ని తొలగించింది వికారత్వాన్ని తొలగించింది అందువల్ల ఇవి పరోక్షమైంది ప్రత్యక్షం అంటే ఇంద్రియాలు గోచరించేది బ్రహ్మం ఇంద్రియాలు గోచరించే ప్రశ్న లేదు ఇంద్రియాలు గోచరిస్తే పరిమితం అవుతుంది కన్ను చూచింది అనుకోండి కన్ను పరిమితం ఇత ఇటు చూస్తుంది వెనకుండేదో కన్ను తెలియదు బ్రహ్మం ఎలా తెలుసుకుంటుంది అనంతమైనటువంటి బ్రహ్మవుని చెవి శబ్దాన్ని వినగలదు ఇప్పుడు నేను చెప్పే శబ్దాన్ని మీరు వినగలదు ఈ శబ్దాన్ని ఇప్పుడు ఆ బిడ్స్లో వినాలంటే ఎవడీ వినగలడు పరిమితమైనటువంటిది కాబట్టి పరిమితమైనటువంటి శబ్దాలు దృశ్యాలు రూపాలు వాసనలు స్పర్శలు ఇవి ఏవి కూడాను ప్రత్యక్ష ప్రమాణాలుగా మనకు తెలుస్తున్నాయి ఇవి అనంతమైనటువంటి పరమాత్మ గురించి తెలియజేయలేవు గనక ప్రత్యక్ష ప్రమాణం ఇక్కడ ఉపయోగించదు పరోక్షం ఇప్పుడు చూశారు సత్యం జ్ఞానం అనంతం కాబట్టి ఈ పదాలు కూడాను దోషాలను నివారింప ఉండే నివర్తయ్యతి దోష నివర్తయ్యతి బాగా అర్థం చేసుకోండి ఎందుకని సత్యం అని చెప్పినప్పుడు అందులో ఉండేటువంటి వికారత్వాన్ని తొలగించింది జ్ఞానం అని చెప్పినప్పుడు జడత్వాన్ని తొలగించింది అదే అనంతమని చెప్పినప్పుడు పరిచ్ఛిన్నత్వాన్ని తొలగించింది కాబట్టి పరోక్ష జ్ఞానం కలిగింది ప్రత్యక్ష జ్ఞానము కానిది పరోక్ష జ్ఞానము కానిది అపరోక్ష జ్ఞానం అందువల్ల అపరోక్షం అనాల్సి వచ్చింది అపరోక్షానుభూతి శంకరాచార్య స్వామి రాసిన బుక్ మనం కూడా విడుదల చేసినా ఒకటి అపరోక్షానుభూతి స్వామిజీ రాసుడు అది అపరోక్షానుభూతి కాబట్టి ఇది ప్రత్యక్షానుభూతి కాదు పరోక్షానుభూతి కాదు అపరోక్షానుభూతి అందువల్ల అందుకని అపరోక్షం అనే పదం వాడాల్సి వచ్చింది లేకపోతే ప్రత్యక్షమే పరోక్షానికి వ్యతిరేకమైనటువంటిది ప్రత్యక్షం కానీ ఎందుకు అపరోక్షం అనాల్సి వచ్చింది ఇది గుర్తు ఇవంతా కూడా మనకు సంప్రదాయంలో అర్థం అవుతాయి ఆ గాదిలో నిలబడి అర్థం చేసుకుంటే అర్థమవుతాయి లేదనుకోండి ఎక్కడైనా ప్రత్యక్షము పరోక్షం అని రాశా అంటే మనకు అర్థం కాదు నెక్స్ట్ ఇది ఇంతవరకు పరోక్షంగా ఉన్నటువంటిది ఇప్పుడు అపరోక్షంగా ఒక స్థానంలో దర్శించడానికి తమస్ చూడండి తెలుసుకోవడానికి అనుభూతిని పొందడానికి ప్రయత్నం జరుగుతా ఉంది ప్రయత్నం జరుగుతూ ఉంది అది ేద నిహితరే వ్యోమన్ సోశ్ను సర్వాన్ కామాన్సేద నితా పరమే వ్యోమన్ విత్ బ్రహ్మ విత్ ్రహ్మ అనే దానికి డెఫినేషన్ అయిపోయింది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఓవర్ తర్వాత రెండో పదం ఏంటి విత్ తెలుసుకునేటువంటి వాడు చూడండి యహ వేద యో వేద వేద విత్ ఎవడైతే తెలుసుకుంటూ యో వేద నిహితం స్థితం గుహాయాం బుద్ధి గుహే పరమే ప్రకృష్ట వ్యోమన్ వ్యోమన్ వ్యోమిని ఆకాశే హృదయాకాశే హృదేశే అది ఎవడైతే దీన్ని తెలుసుకుంటూ ఉన్నాడో ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తమస్ చూడండి సర్వవ్యాపకత్వం కదా ఇది సర్వాత్మక బ్రహ్మ అటువంటి దాన్ని ఎక్కడ తెలుసుకోవాలా హృదయంలో హృదయం ఎక్కడుంది దేహంలో దేహమే పరిమితం దేహంలో మళ్ళీ ఒక హృదయం ఆ హృదయంలో తెలుసుకోవడం ఏంటి స్వామిజీ ఇది అనంతరం ఇంత దూరం చెప్పి కొండంత రాగం తీసి తుమ్మదయ్యాల పాట పాడాడని ఒకటి ఉంది కొండంత రాగం తీసి తుమ్మదయ్యాలు బ్రహ్మాండంగా తీశాడు రాగం ఓ అంటాడు అందరూ బో ఇంత ఇంత రాగం తీశాడు తుమ్మదయ్యాలే అది కాదు ఇంత రాగం తీసి చివరికి తుమ్మదయ్యాల పాట పాడినట్టుగా తుమ్మదయ్యాలే మన దెయ్యాన్ని ఒడిగి వదలగొట్టేది ఇక్కడే ఎందుకంటే అంతటా ఉన్నటువంటి దాన్ని ఉపలబ్ధి స్థానం ఉపలబ్ధి స్థానం యో వేద నిహితం గుహాయం పరమే వ్యోమన్ చూడండి యో వేద నిహితం గుహాయాం యహా ఎవరు బ్రహ్మవిత్ బ్రహ్మ అయిపోయింది కదా ఆ విత్ ఆయనే బ్రహ్మవిత్తే విత్ ఇక్కడ యహ వేద ఆ ఎవడైతే వేద తెలుసుకుంటూ ఉన్నాడు ఏమని యహ బ్రహ్మవిత్ వేద తెలుసుకుంటూ ఉన్నాడు ఏమని నిహితం స్థితం ఉన్నటువంటిది ఎక్కడ గుహాం గుహ గుహ అంటే తెలుసు కదా మీకు అట్లాంటి గుహే ఇప్పుడు గుహ అంటే మనకు తెలుసు పులి ఉంటుందండి గుహలో ఉంటుంది అండి అడుగుంటుందండి అట్లాంటిది ఇది కూడా ఒక గుహ ఇది గుహ సంవరణే గు అనేది ధాతు గుహ సంవరణే అది గుహ సంవరణం సంవరణం అనేటువంటి ధాతువులో నుంచి ఇది వచ్చింది అందువల్ల అంటే కప్ప్యుడదర్థం గుహ సంవరణే గుహ అట్లే ఉంటది ఎక్కడైనా కేవ్ ఇక్కడ కేవ్ ఆఫ్ ది హార్ట్ అది గుహ సంవరణే అనేటువంటి ధాతువులో నుంచి ఇది వచ్చింది अंटे निगू निगूढ़ चूंडी गुहा पदार्धा इती, पदार्धा इती गुहा निगूढ़ ज्यतृपाधु बुद्धि కాబట్టి గుహ అంటే ఏంటి అని అంటే ఏది బుద్ధి గుహ ఎందుకు బుద్ధి గుహ అనాల్సి వచ్చిందంటే బుద్ధిలోని జ్ఞేయము జ్ఞాతృ జ్ఞాన భేదం అక్కడే తెలిసేది ఇంకెక్కడో కాదు తెలుసుకునేవాడు తెలియబడేది అది ఏ విషయమైనా కాని ఇది ఐస్ క్రీమ్ అన్నావు అనుకోండి ఆ ఐస్ క్రీమ్ అనేది జ్ఞేయం తెలుసుకునేటువంటిది మనసు కళ్ళ ద్వారా తెలుసుకుంటూ కరణం ఉంది జ్ఞానం కలుగుతూ ఉంది కాబట్టి జ్ఞేయ జ్ఞాన జ్ఞాతృ భేదం ఏదైతే ఉందో ఇది ఎక్కడ తెలుస్తుంది మనకు బుద్ధిలోనే తెలుస్తుంది ఇంకొక తోట తెలిసేందుకు అవకాశం లేనే లేదు అందువల్ల నిగూఢ అశా నిగూఢంగా ఉంది ఆత్మ విషయం కాదు నేను మాట్లాడేది వ్యర్థు ఏదో ఉంది ఆ బుద్ధిలోనే తెలుస్తుంది ఏది తెలిసినా కూడా काक्रिपुड़ी अदा इकड़ेस्पुड़ी आमाशा यो वेहित गुहायां निहितुहां गुहायाकृष्ठे प्रकृष्ठ प्योम వ్యోమిని ఆకాశే ఆ బుద్ధి గుహలో గుహలో హృదయాకాశం ప్రకృష్టమైనటువంటి ఆకాశం ఉంది దాంట్లో నిహితం స్థితం ధ్యానం నిధిధ్యాసన గుహ సంవరణి ఇది కేవలం ధ్యానార్థం రికగ్నైజ్ చేయడానికి ఎందుకో తెలుసా అన్ని ఇట్లాగే మనం రికగ్నైజ్ చేస్తున్నాం అసలు చైతన్యం ఇప్పుడు మనిషి చనిపోయినాడు అనుకోండి శవం తిరుగుతున్నాడు అనుకోండి చైతన్యం కాబట్టి చైతన్యం ఉండడం వల్ల తిరుగుతున్నాడు ఆ చైతన్యం ఉన్నట్లుగా నీకు ఎక్కడ తెలుస్తుంది బుద్ధిలోనే తెలుస్తుంది మోకాళ్ళలో తెలియడం మోకాళ్ళలో తెలిసింది ఆర్థరైటిస్ ఓకే బుద్ధిలోనే తెలుస్తుంది ప్రపంచం అంతా ఉన్నట్లుగా నీకు ఎట్లా తెలుస్తుంది తెలుస్తూ ఉంది అనుభవాలు కలుగుతున్నట్టుగా నీకు తెలుస్తుంది బుద్ధిలోనే తెలుస్తుంది అతని చైతన్యం అనేది కదులుతుంది అనేది నీకు తెలుస్తుంది ఇక్కడ కదిలిస్తూ ఉంది అనేది బుద్ధిలోనే తెలుస్తూ ఉంది కాబట్టి జ్ఞాన ప్రకాశం దీని వెనకుండి నడిపిస్తూ ఉండినా అది గుర్తించడం అనేటువంటిది ఇప్పుడు ఈ ఆలోచనలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే బుద్ధి గుహలోనే జరుగుతున్నాయి బుద్ధిలో జరగాల్సిందే కానీ నీకు ఆలోచన మాత్రం జరిగేందుకు అవకాశం లేనేలేదు అందువల్ల నిహితం గు నిహితం గురే వ్యోమే ఆ గుహలో పరమే ప్రకృష్ని ఆకాశే అక్కడ ఉండా బ్రహ్మ ఇదేంట మరి అంత విశాలంగా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి అడుకో దిగింది ఉపలబ్ది స్థానం సార్ చూడండి శబ్ద తరంగాలు అంతటా ఉండినా ట్ర అంట సెల్ ఫోన్ నువ్వు ఎత్తుకుంటే సెల్ ఫోన్ లో వినపడతా హలో హలో ఇంకా ఎన్ని రోజులు చెప్తాడు ఇంక ఇంతేనా నువ్వేమైనా ఇంట్లో ఉంటావా లేదా లేదండి ఈ రోజే చివరి రోజు అబ్బా ఇంక లేదు కదా అబ్బా మళ్ళీ పదహారుంది అక్కడి నుంచి ఫోన్ వస్తే అక్కడ ఈ మధ్యలో లేదా ఇప్పుడు ఆ శబ్దం శబ్ద తరంగాలు అంతటా వ్యాపకమే లేకపోతే ఎక్కడ మోలా ఎక్కడ శృతి మందిరం అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా అందద్ది అంతటా ఉంది కానీ సెల్ ఫోన్లో నీకు వ్యక్తం అవుతాం ఓకే బ్రాడ్కాస్ట్ చేశాడు అనుకోండి సాంగ్ ఎన్నో ఎన్నో రూపాలు విజయవాడ స్టేషన్ నుంచి రేడియో స్టేషన్ నుంచి బ్రాడ్కాస్ట్ చేయందనుకోండి ధ్వని తరంగాలు కదిలేయి కానీ నీ దగ్గర ఉండేటువంటి ట్రాన్సిస్టర్ ఓన్లీ తీసుమచ్చి నువ్వు ఆన్ చేస్తే ఇక్కడ వస్తా ఉంది ఎన్నో ఎన్నో కాబట్టి అంతటా ఉండేటువంటిది ఇక్కడ రాలేదనుకోండి లేదని కాదు దాని అర్థం అంతటా ఉంది కానీ గుర్తించడానికి ఇది ఉపలబ్ది స్థానం అర్థం ఇదే ఏంటండి అంతటా ఉండేటువంటి దీంట్లోనే ఎట్లా దీంట్లోనే కాదు అంతటా ఉంది నువ్వు గుర్తించడానికి ఇక్కడ తెలుస్తుంది ఇజ్ క్లియర్ నా కాబట్టి పరిచన్న దోషం లేదు పరిమితం కావడం లేదు నీ సెల్ ఫోన్ లో వచ్చినంత మాత్రానా మిగతా అంతా లేదని కాదు కాబట్టి నువ్వు హృదయంలో ధ్యానించిన మాత్రమేనా మరుగు చోట వేదన కాదు సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మమే నీకు ఇక్కడ ఉపలబ్ధి స్థానంగా తెలుస్తూ ఉంది ఇదిగో ప్రమాణంతో పిండస్థూపి ప్రత్యేగాత్మ సర్వవ్యాపీ భవతి పైంగలోపనిషత్ పైంగలోపనిషత్తులో దీనికి पिंडस्थ अभी पिंडस्त अभी जीवशब चैतन्यो प्रत्यात्म पिंडस्त अभी प्रत्येगात् सर्वव्यावती देश देहा परमित समस्त आकाशम दुनिया स्पेस्टी సర్వవ్యాపీ పాహ్యంలో కూడా అంతటా కూడా నిండి నిపుణీకృతం అయిపోయాను సర్వవ్యాపీ భవతి క్లియర్ పిండస్తోపీ ప్రత్యేగాత్మ పిండస్థ అపి ప్రత్యేగాత్మ సర్వవ్యాపీ భవతి పైంగలోపనిషత్ అది ఎప్పుడు చెప్తారంటారా కానీ నీకు ఏదో ఒకటి తర్వాత తర్వాత ఒకటి మీకు ఎన్ని కాదు నేను చెప్తాను నాకేందుకు కావాల్సిన నేను చెప్తాను ఎందుకని అన్ని మర్చిపోగలనే ధైర్యం నాకుంది కనుక సరేనా ఇప్పుడు ఏమర్థం అవుతుందో చూడండి కేవలం ఇక్కడ నువ్వు బ్రహ్మము తెలుసుకున్నా బ్రహ్మ జ్ఞానం నీకు కలిగిన బ్రహ్మ విద్యాపత్తి పిండస్తోపి ప్రత్యేగాత్మ సర్వవ్యాపీ పైంగుపనిషత్తు బ్రహ్మవిద్యా సర్వభావాపత్తి శంకరాచార్య స్వామి భాష్యం కాబట్టి ఈ బ్రహ్మవిద్య ఏదైతే నువ్వు తెలుసుకుంటున్నావో దీని యొక్క ఫలం ఏమిటో తెలుసా సమస్తం నీ స్వరూపంగానే తెలుసుకోబోతున్నావు అంటే సమస్తములో ఏదైనా అభినంగనే ఉంది భిన్నమనేటువంటిది లేదు కాబట్టి కనిపించేది ఏదైనప్పటికి కూడాను దాంట్లో అభిన్నత్వ దర్శనం ఉంది ఇది బ్రహ్మ విద్యా ఫలం యోవేద నిహితం గుహాయం పరమే వ్యోమిన్ కాబట్టి మన బుద్ధి గుహలో ఉండేటువంటి హృదయాకాశంలో పరమే వ్యోమన్ ప్రకృష్టమైనటువంటి ఆకాశంలో ఈ స్వరూపం ధ్యానం కోసంగా ఉపలబ్దిస్తాను ఏమంటే అంతా చెప్పారు మీరు బాగుంది నేను బ్రహ్మం కావాలి కదా బ్రహ్మ మీద ఫరం కదా పొందాలి కదా ఎక్కడ నాయన ఇప్పుడు ఏదైతే శ్రవణం చేశావో శ్రోతవ్యహ ఇప్పుడు నువ్వేం చేయాలి దీన్ని ఈ ఆత్మని దర్శించాలంటే అనుభూతి కావాలి నీకు అంతే కదా ఆత్మ అరే ద్రష్టవ్యహ అనుభూతి కావాలి శ్రోతవ్యవ్య ప్రత్యయం చేయాల్సింది ప్రత్యయం తవ్య చేయదగింది ఏంటో తెలుసా మెయిన్ సాధన అంగి మిగతా ఇన్ని అంగాలే శ్రోతవ్య శ్రవణం చేయడమే ఇప్పుడు అది మీరు చేస్తున్నారు మెయిన్ సాధన యూఆర్ డూయింగ్ గొప్ప తపస్సుది అన్ని తపస్సుల గొప్ప తపస్సు ఏంటంటే శ్రవణం శ్రోతవ్య ఆ తర్వాత ఏం చేయాలి మంతవ్య శ్రవణం తర్వాత మననం మననం అంటే ఏంటి ఇది మళ్ళీ అదే అంటే మీకు నేను చెప్పుడు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నారు అని ఉంటే శ్రవణం చేసిన దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం మళ్ళీ స్మృతికి తెచ్చుకోవడం ఇది మననం అంటారు ఇది సంప్రదాయం తెలియనివాడు చేసే బోధ ఎందుకంటే శ్రవణం చేసిన తర్వాత శ్రవణంలోనే అర్థం కావాలి బాగా అర్థం చేసుకోండి అందువల్ల రిపీటెడ్గా చెప్తూ ఉండేది ఎప్పుడైనా గురువు చెప్పేటప్పుడే అర్థం కావాలి అప్పుడు అర్థమైంది అనుకోండి బాగా నువ్వు మళ్లీ ఎందుకు ఇప్పుడు మననం చేసేది మూడు మూళ్ళ తొమ్మిది నీకు అర్థమైపోయింది మళ్లీ ఎందుకు మననం చేస్తావు దాన్ని ఎనిమిది అని తెలుసుకోవడానికే మూడు మూళ్ళ ఎనిమిది అని తెలుసుకోవడానికే మననం చేసేది దేనికి తెలిసిన దాన్ని మననం చేయాల్సిన అవసరం లేదు అంతేనా ఒకవేళ ఇక్కడే అర్థం కాలేదనుకోండి ఇప్పుడు మననం చేసే దేన్ని అర్థం కాని దాన్ని అర్థమవుతుందా మీకు మననం అంటే ఏంటో కాబట్టి మనకు తెలిసినటువంటి దాన్ని మళ్లీ బాగా మనం మననం చేసుకుని తెలిసిన దాన్ని మననం చేసుకుని అవసరం లేదయ్యా బికాస్ ఆల్రెడీ నోన్ తెలియలేదు మళ్లీ పోయి కూర్చొని విను కాబట్టి మళ్లీ అడుగు అయ్యా మీరు చెప్పారు నేను బాగా వింటున్న సమయంలో నా మనసు సూపర్ మార్కెట్కి వెళ్ళింది అందువల్ల ఇది నాకు ఎక్కలేదు మళ్లీ చెప్పండి అని అడుగు చెప్పించుకో అంతే మళ్లీ శ్రోతవ్యహ అంతేగాని మంతవ్య అంటే అది కాదు మంతవ్య అంటే ఏంటంటే మననం అంటే ఇదో ఇది సందేహ నివారణార్థం మననం ఇప్పుడు ఇక్కడ విన్నారు కదా చక్కగా అర్థమైపోతుంది ఎప్పుడు కూడాను బోధించేవాడు గనక అర్థమై బోధిస్తే వెరీ ఇంపార్టెంట్ బోధించేవాడికి గనక ఎవరో వచ్చి నన్ను అడిగారు బరి తమాషా ఎందుకు లేండది కర్మ ఎందుకంటే టీవీలు టీవీ జ్ఞానం అదేంటని అడిగారు అది చాలా పరమచండాలంగా ఉంది అది అటువంటివి కూడా చెప్తా ఉండారు బోధలు ఏం చేస్తాం బోధించేవాడికి గనక అర్థమైతే బోధ చేసేటప్పుడే శ్రోతకి క్లియర్గా అర్థమైపోతుంది అంతే మననం అంటే ఏంటంటే ఇక్కడేమి ఉండదు గొడవ ఎందుకంటే చెప్పేవాడికి క్లియర్గా ఉంది గనక మైండ్ లో ఇంకా అస్సలు వదిలిపెట్టాడు నువ్వు ఏమన్నా చెప్పు బుర్ర పగలబుట్టయినా సరే దాంట్లో చొప్పించేస్తాడు అంతవరకు నో ప్రాబ్లం పోయేటప్పటికి బుడగలు వస్తాయి ఈ బుడగలతో పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఎట్లాగైతే మనకు బావిలో వస్తుంటుంది సరే అది కిడి కింద నుంచి వస్తుంది ఏవేవో వినుంటాం అంతకుముందు ఏవేవో చదివింటాం అవి వినేటప్పుడు రావు జ్ఞాపకం ఎందుకని వినేదే అర్థం కావడం వినే